అస్సలం అయికు వరమతుల్లా వరకత అల్లందుల్లా అల్హందుల్లా నబీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఎవరికి చావు ఎలా వస్తుంది అనే శీర్షిక మనం వింటూ ఉన్నాము అందులో మరొక ముఖ్య విషయం ఏమిటంటే చావు ఎప్పుడైతే వస్తుందో మరణ దూతను మన కల్లార మనం చూస్తామో అప్పుడు చావు యొక్క వాస్తవికత తెలుస్తుంది చావుకు సంబంధించిన విషయాలు మన ముందు స్పష్టమవుతాయి అల్లాహొక్క ఇంత గొప్ప కరుణ మనపై గమనించండి చనిపోయే ఏ మనిషి కూడా నాకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు నేను ఈ కష్టాల్లో ఉన్నాను ఇకనైనా మీరు నాతో గుణపాఠం నేర్చుకోండి విశ్వాస మార్గాన్ని అవలంబించండి సత్కార్యాలు చేస్తూ పోండి మీరు అని ఎవరు కూడా చెప్పలేరు తాను ఏ కష్టాల్ని భరిస్తున్నాడో వాటి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని అరుస్తూ ఉంటాడు అతని చుట్టుపక్కన ఉన్న అతని బంధువులకు మిత్రులకు ఏది చెప్పలేకపోతాడు కానీ అల్లా యొక్క ఎంత గొప్ప కరుణ మనపై ఆ వివరాలు మనకు ఎందుకు తెలియజేశాడు ఆ పరిస్థితి మనకు రాకముందే మనకు మనం చక్కదిద్దుకోవాలి ఒకసారి సుహృతులు లోని ఈ ఆయతలను గమనించండి వారిలోని ఒకరికి చావు సమీపించినప్పుడు ఓ నా ప్రభువా తిరిగి నన్ను ఈ లోకానికి మరోసారి పంపుత ఏ సత్కార్యాలైతే నేను ఇంతవరకు చేసుకోలేకపోయానో ఏ సత్కార్యాల్ని నేను విలువ లేకుండా వదిలేశానో ఇప్పుడు నాకు తెలుస్తుంది ఈ మరణ సందర్భంలో వాటి యొక్క విలువ ఎంత అనేది నేను తిరిగి ఆ సత్కార్యాలు చేసుకుంటాను తిరిగి నన్ను ఈ లోకంలోకి పంపు అప్పుడేం సమాధానం వస్తుంది కల్లా ముమ్మాటికి అలా జరగదు ఒక మాట అతను నోటితో పలుకుతున్నాడు కానీ అతని ఆ కోరిక ఎన్నటికీ పూర్తి కాదు పునరుత్న దినం మరోసారి వారిని సజీవులుగా లేపబడే రోజు వరకు వారి వెనుక ఒక అడ్డు ఉంది ఆ అడ్డు తెరలో అక్కడే ఉంటారు చావు వచ్చినప్పుడే దాని యొక్క వాస్తవికత అనేది మన ముందు స్పష్టమవుతుంది ఆ విషయాల్ని అల్లా తెలిపాడు మనం వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి సూరతు ఆయత నంబర్ నలభై నాలుగులో కూడా అల్లాహుతాలా ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా తెలిపాడో గమనించండి దుర్మార్గులు అవిశ్వాసులు शिर्कू पापा मुन उ शिष चूस वो अच्छी चूसेदर एमी इह लोका तिवानी एदना अवकाश हु కాని అలాంటి అవకాశం ఏమి ఇవ్వడం జరగదు ఈ సందర్భంలో చావు సమీపించిన సందర్భంలో అల్లా యొక్క కరుణల్లో మనపై ఉన్నటువంటి గొప్ప కరుణ ఒకటి ఏమిటంటే ఎవరైతే ఆ చివరి సమయంలో కూడా తన సృష్టికర్తను మరచిపోకుండా లా ఇలాహ ఇల్లల్లా చదువుతారో అలాంటి వారికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడు అన్నటువంటి శుభవార్త ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ మనకు తెలియపరిచారులోని హీద్ మన్కాన ఆఖిల్ జ లోకంలో ఎవరి చివరి మాట లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప వేరే సత్య ఆరాధ్యుడు మరెవ్వడు లేడు ఈ సద్వచనం తన చివరి మాటలు అవుతాయో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు ఈ క్లిష్ట పరిస్థితిలో ఈ బాధకరమైన సమయంలో లా ఇలాహ ఇల్లల్లా ఎవరికి గుర్తొస్తుందో అల్లాకే బాగా తెలుసు కానీ యహలోకంలో దాని గురించి కాంక్ష ఉంచినవారు దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండేవారు అలాంటి వారికి అల్లాహతాల ఆ సద్భాగ్యం ప్రసాదించగలడు ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మనిషి చనిపోతాడో సామాన్యంగా తీసుకెళ్ళి అంత్యక్రియలన్నీ చేసి సమాధిలో పెట్టడం జరుగుతుంది సమాధిలో పెట్టడం జరుగుతుంది అప్పుడు సమాధిలో ఎవరికీ ఎలా జరుగుతుంది అనే విషయం కూడా మనందరి గురించి చాలా ముఖ్యమైన విషయం సమాధిలో పెట్టడం జరిగిన తర్వాత ఒకవేళ అతను విశ్వాసుడైతే పుణ్యాత్ముడైతే సత్కార్యాలు చేసేవాడైతే అతనికి అతని యొక్క ఆత్మ తిరిగి అతని శరీరంలో వేయడం జరుగుతుంది అతను లేచి కూర్చుంటాడు అదే సమయంలో ఎప్పుడైతే అతడు కళ్ళు తెరుస్తాడో సూర్యాస్తమయం కావడానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది అన్నట్లుగా కనబడుతుంది అప్పుడే ఇద్దరు దైవదూతలు అతని వద్దకు వస్తారు అతను అంటాడు పక్కకు జరగండి నా అసర్ నమాజ్ నాకు ఆలస్యమైపోయింది నేను అసర్ నమాజ్ చేసుకుంటాను వారంటారు ఇది నమాజ్ చేసే సమయం కాదు నమాజులు చేసే సమయం इहलोक समय इपड़ा प्रश्न को सिद्ध कावाली मन्रब्बुका नी प्रभु नीवे एवरनी आराधिस्तूं अतन विश्वासी गनका रबी अल्ला प्रभु अल्लाह आयने आराधिस्ट उठीनी अटाड़ी मा दीका अव प्रश्न अड़ता నీ ధర్మం ఏది ఏ ధర్మాన్ని నీవు ఆచరిస్తూ ఉంటేవి అతడు అంటాడు దీని అల్ ఇస్లాం నా ధర్మం ఇస్లాం ధర్మం అని ఆ తర్వాత మూడో ప్రశ్న జరుగుతుంది మీ మధ్య ప్రవక్తగా పంపబడిన ఆ ప్రవక్త ఎవరు అని అప్పుడు అతడు అంటాడు హువ రసూలుల్లాహ్ మహమ్మదున్ సల్లల్లాహు అలీహు వసల్లం ఆయన అల్లా యొక్క ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అని అప్పుడు వారు నాలుగో ప్రశ్న అడుగుతారు సామాన్యంగా ఎక్కువ మంది మన ముస్లిం సోదరులకు బహుశా ఈ మూడు ప్రశ్నలే తెలిసి ఉన్నాయి మన్రబ్బుక మా దీనుక మా హాదర్ రజులల్లది బొయితీకు మీ ప్రవక్త ఎవరు అని కానీ నాలుగో ప్రశ్న కూడా ప్రశ్నించడం జరుగుతుంది శ్రద్ధగా వినండి ముసనద్ అహ్మద్ ఇంకా వేరే హదీసు లో ఈ విషయం చాలా స్పష్టంగా సహీ హదీసులతో రుజువైన విషయం ఏంటి ఆ నాలుగో ప్రశ్న నీవు ఈ నిజమైన మూడు సమాధానాలు ఏదైతే ఇచ్చావో దీని జ్ఞానం నీకు ఎలా ప్రాప్తమైంది ఈ సరి అయిన సమాధానం నీవు ఎలా తెలుసుకున్నావు అప్పుడు అతడు అంటాడు కరాబల్లాహ్ ఫన్సద్దక్త్ నేను అల్లాహ్ గ్రంథాన్ని చదివాను దానిని విశ్వసించాను అందులో ఉన్న విషయాల్ని సత్యంగా భావించి సత్యరూపంలో నేను ఆచరించడం కూడా మొదలుపెట్టాను అందుగురించి నాకు ఈ జ్ఞానం ప్రాప్తమైంది అని అంటాడు అంటే దీని దారా ఏం తెలుస్తుంది ఈరోజు మనకు మనం ముస్లిములమణి ఎంత సంతోషించినా కురాన్ జ్ఞానం పొందకుంటే కురాన్ యొక్క విద్య నేర్చుకోకుంటే ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని అభ్యసించి దాని ప్రకారంగా ఆచరించకుంటే బహుశా మనకు కూడా సమాధానాలు సరియైన రీతిలో ఇవ్వడం కష్టతరంగా ఉండవచ్చు అల్లా అలాంటి క్లిష్ట పరిస్థితి నుండి మనల్ని కాపాడుగాక ప్రస్తుతం ఇప్పుడు నేను మీ ముందు విశ్వాసులైతే సత్కార్యం చేసేవారైతే ఏ మంచి సమాధానమిస్తారో ఒకవేళ దీనికి భిన్నంగా అవిశ్వాసులు కపట విశ్వాసులు దుర్మార్గులు దుష్కార్యాలు చేసేవారు ఎలాంటి సమాధానాలు ఇస్తారో అది తెలియబరుస్తున్నాను ఆ తరువాత సమాధిలో ఎవరికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి ఎవరు ఎలాంటి అనుగ్రహాలకు అర్హులవుతారు అది తర్వాత మనం తెలుసుకుందాము ఇన్షాల్లా విశ్వాసికి ఏ ప్రశ్నలైతే అడగడం జరుగుతుందో అతను ఎలా సమాధానం ఇస్తాడో మనం తెలుసుకున్నాము కదా ఇక అవిశ్వాసిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది దుర్మార్గుల్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది ప్రతీ మానవుడిని ప్రశ్నించడం జరుగుతుంది ఎప్పుడైతే వారిని ప్రశ్నించడం జరుగుతుందో వారు ఎలాంటి సమాధానం ఇస్తారు అవిశ్వాసీ కపట విశ్వాసులు దుర్మార్గులను సమాధిలో పెట్టబడిన తర్వాత ఆత్మ వారి శరీరంలో వేయబడుతుంది అతను ఆ సందర్భంలో లేచి కూర్చుంటాడు ఇద్దరు దైవదూతలు వస్తారు నీ ప్రభు ఎవరు అని అతన్ని అడుగుతారు హాహా లా అదరి అయ్యో నాకు తెలియదు నీ ధర్మం ఏది అని అడుగుతారు అయ్యో అయ్యో నాకు తెలియదు అని అంటాడు మీలో పంపబడిన ప్రవక్త ఎవరు అని అడుగుతారు అయ్యో అయ్యో నాకు తెలియదు అని అంటాడు అప్పుడు ఆ తర్వాత విషయం సహిబ్హారీలో కూడా ఉంది అప్పుడేం జరుగుద్ది లా ధరైత వలా తలైత నీవు ఎందుకు తెలుసుకోలేదు నువ్వు ఎందుకు తెలిసిన వారిని అనుసరించలేదు కురాన్ గ్రంథాన్ని పారాయణం ఎందుకు చేయలేదు విశ్వాస మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని ఇనుప గదముతో తల మీద మరొక హదీసులో స్పష్టంగా ఉంది రెండు చెవుల మధ్యలో వెనుక భాగంలో చాలా బలంగా కొట్టడం జరుగుతుంది ఆ యొక్క దెబ్బతో ఎంత పెద్ద తో అతను అరుస్తాడంటే ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీవసలం తెలిపారు మానవులు మరియు జిన్నాతులు తప్ప సృష్టిలో ఉన్న ప్రతీ సృష్టి అతని ఆ వింటారు ఇక ఆ తర్వాత అతనికి శిక్షలు మొదలవుతాయి సోదరులారా సోదరి వింటున్న ఈ విషయాలు వింటున్న మీరు అనే వాళ్ళు వాళ్ళ విషయాలు అలా చెప్పుకుంటున్నారు అని ఎగతాళి చేసి విలువనివ్వకుండా వినడం కూడా మానుకుంటే ఇప్పుడు నాకు నష్టం కలిగేది ఏమీ లేదు కానీ మనందరము కూడా ఒకరోజు చనిపోయేది ఉంది మరియు సమాధి యొక్క ఈ శిక్షల గురించి ఏదైతే తెలపడం జరుగుతుందో సమాధిలో జరిగే ఈ ప్రశ్నోత్తరాల గురించి ఏదైతే తెలపడం జరుగుతుందో వాటన్నిటిని మనం కూడా ఎదుర్కొనేది ఉంది ఇక్కడ ఒక విషయం గమనించండి సామాన్యంగా సర్వమానవులు కూడా చనిపోయే వారిని సమాధిలో తీసుకొచ్చి పెట్టడమే సరియైన పద్ధతి అందుగురించే మాటి మాటికి సమాధి యొక్క అనుగ్రహాలు సమాధి శిక్షలు సమాధిలో ఇలాంటి ప్రశ్నోత్తరాలు జరుగుతాయి సమాధి సమాధి అని మాటి మాటికి మనం అంటూ ఉంటాము కానీ ఎవరైనా సమాధి చేయబడకుండా అగ్నికి ఆహుతి అవుతే క్రూర వారిని తినేస్తే లేదా సముద్రంలో వారు కొట్టుకపోయినా లేదా విమానం గాలిలోనే పేలిపోయి ఏ ముక్కలు ముక్కలు మిగిలకుండా వారు అలాగే హతమైన నాశనమైన ఏ విధంగా చనిపోయినా ఆ చావు ఎలా జరిగినా కానీ శరీరం నుండి ఆత్మ వేరవుతుంది ఆ తర్వాత ఈ శరీరం మిగిలి ఉండి ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఖననం చేయడం జరిగితే అందులో ఆ ఆత్మను వేయబడి ప్రశ్నించడం జరుగుతుంది లేదా అంటే ఆ సృష్టికర్త అయిన అల్లా తానిష్ట ప్రకారం वेरे शरीर एर्पा चेसी आत्म अंदर वेयवच्छ लेदा डैरक्ट आत्म तोने प्रश्नोत्तरा जरगवी प्रश्नोत्रा जरग्न सत्यम इंदना इक तरवा सर समान विश्वासी मैं सत्कार అల్లాహ్ ఓకే అలాంటి వాళ్ళల్లో అల్లా మనల్ని కూడా చేర్చుగాక వారికి సమాధిలో ఎలాంటి అనుగ్రహాలు మొదలవుతాయంటే ముందు వారికి నరకం వైపు నుండి ఒక చిన్న కిడికి తెరవడం జరుగుతుంది ఇదిగో నరకంలో మీ స్థానం చూడండి కానీ అల్లాహ దయ మీపై కలిగింది అల్లా మిమ్మల్ని ఈ నరకం నుండి కాపాడాడు అని ఆ కిడికి మూయడం జరుగుతుంది తర్వాత స్వర్గం యొక్క కిడికి తెరవడం జరుగుతుంది అందులో వారి యొక్క స్థానం చూపడం జరుగుతుంది ప్రవక్త సల్లల్లాహు అలైవసం తెలిపారు ప్రతి ఒక్కరు స్వర్గంలో నరకంలో ఉన్నటువంటి వారి స్థానాలను చూస్తారు సమాధిలో ఉండి ఆ తర్వాత అల్లాహ ఆకాశం నుండి ఒక శుభవార్త ఇస్తాడు నా ఈ దాసుని కొరకు స్వర్గపు ద్వారాలు స్వర్గపు కిటికీలు తెరవండి అక్కడి నుండి సువాసన వస్తూ మరియు మంచి గాలి వస్తూ ఉంటుంది మరియు నా ఈ దాసుని కొరకు ఫ్రిషు లహు ఫర్షన్ మినల్ జ స్వర్గపు ఒక పడక అతని గురించి వేయండి అల్లహోకే అంతేకాదు అతనికి ఆ పడకలు వేయడం జరుగుతాయి స్వర్గం నుండి సువాసన గాలులు వస్తూ ఉంటాయి అంతలోనే అతను చూస్తాడు ఒక అందమైన వ్యక్తి అతని వైపునకు వస్తు ఉన్నాడు అయ్యా నీ వెవరివి చాలా అందమైన ముఖముతో దగ్గరకు అవుతున్నావు మరియు ఏదో శుభవార్త తీసుకొని వస్తున్నట్లుగా కనబడుతున్నావు అసలు నీవెవరివి అనంటే ఆ వ్యక్తి అంటాడు నేను నీ యొక్క సత్కార్యాల్ని ఇహేలోకంలో నీవు ఏ సత్కార్యాలైతే చేశావో నన్ను అల్లా ఈ రూపంలో నీ వద్దకు తీసుకొచ్చాడు హాజరుపరిచాడు నీవు ఎలాంటి ఒంటరితనం నీకు ఏర్పడకుండా నీవు ఎలాంటి భయం చెందకుండా ప్రణయం సంభవించే వరకు ఆ తర్వాత మరోసారి అల్లాహుతాల ఈ సమాధుల నుండి లేపే వరకు నేను నీకు తోడుగా ఉండాలని అల్లాహుత ఇంతే కాకుండా ఇంకా ఎన్నో వరాలు కూడా ఉంటాయి ఇన్షాల్లా వాటి ప్రస్తావన మరి కొంతసేపటి తర్వాత మనం మీ ముందు తెలుపుతాము అయితే ఇక ఎవరైతే సమాధానం సరి విధంగా ఇవ్వరో అవిశ్వాసులు కపట విశ్వాసులు దుర్మార్గులుగా ఉంటారో వారికి ఏం జరుగుతుంది స్వర్గం వైపు నుండి ఒక కిడికి తెరవడం జరుగుతుంది ఇదిగోండి స్వర్గంలో మీ స్థానం ఉండేది का मेरूर सर समान इवे गनक स्थान मीक ले कि मूय जो नरक तेवड़ जो अक्टे अग्निजाल दुर्वासन मंट वे वस्तू उ मरी आकाशम दुर्वे వారు ఇలా దుర్వార్త ఇస్తాడు నా ఈ దాసునికి నరకం యొక్క పడక వేయండి నరకం యొక్క కిడికీరు తెరవండి అంతలోనే అతను చూస్తాడు భయంకరమైన నల్లటి ముఖముతో ఒక వ్యక్తి అతని వైపు వస్తున్నాడు ఓ దుర్మార్గుడా ఓ చెడ్డ ముఖము గలవాడా దుర్వాధనతో కూడుకొని ఉన్నవాడా దూరమైపో ఏదో దుర్వార్త నీవు నాకు తీసుకొస్తున్నట్లున్నది అటు అంటాడు అవును నేను నీ దుష్కర్మల్ని నేను నీకు ప్రళయదినం వరకు తోడుగా ఉండి నీ యొక్క బాధను ఇంకింత పెంచడానికి అల్లా నన్ను నీతో పాటు ఉండడానికి పంపాడు ఈ విధంగా సమాధిలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఎవరైతే విశ్వాస మార్గాన్ని అవలంబించరు దుష్కార్యాలు చేస్తూ ఉంటారో ఇంకా వేరే ఎన్నో పాపాలకు ఒడిగడతారో వారికి కూడా ఎన్నో రకాలుగా శిక్షలు జరుగుతూ ఉంటాయి వారికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి మరియు సమాధి శిక్షల నుండి కూడా మనం సురక్షితంగా ఉండడానికి ఇహలోకంలో ఎలాంటి సత్కార్యాలు మనం చేసుకోవాలి ఆ విషయాలు ఇన్షాల్లా ముందు మనం తెలుసుకుందాము సమాధి శిక్షలు సమాధి యొక్క అనుగ్రహాలు ఏమిటో తెలుసుకునేకి ముందు ఒక విషయం తెలుసుకోవడం చాలా అవసరం అదేమిటంటే ఈ సమాధి పరలోక మజిలీలలో మొదటి మజిలీ ప్రవక్త సల్లల్లాహు అలైవల్లం దీని గురించి తెలిపారు ఇన్ అల్ కబరాజిలి సమాధి పర్లోక మజిలీలలో మొట్టమొదటి మజిలీ ఫిన్హు ఫమాబాదహు ఐసరమిన్ ఒకవేళ ఇక్కడ అతడు పాస్ అయ్యాడంటే ఇక్కడ అతనికి మోక్షం లభించింది అంటే దీని తర్వాత ఉన్న మజిలీలలో అతనికి ఇంకా సులభతరమే అవుతుంది వయిల్లం యంజుమిన్హు ఫమాబాదహు అషద్దుమిన్ మరెవరైతే ఈ తొలి మజలీలో గెలవరో ఈ తొలి మజిలీలో పాస్ అవరో ఇక్కడ వారికి మోక్షం ప్రాప్తం కాదో ఆ తర్వాత మజిలీలలో ఇంతకంటే మరీ ఘోరమైన కష్టతరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుగురించి ప్రవక్త సల్లాహు అలీ వసలం ఎన్నో సందర్భాల్లో తావ్వదు బిల్లా సమాధి శిక్షల నుండి మీరు అల్లాహ్ యొక్క షరణు కోరండి అని మాటి మాటికి చెబుతూ ఉండేవారు సమాధి యొక్క శిక్షల నుండి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్ అల్లాహు అలీ వసలం నమాజుల్లో కూడా షరణు కోరుతూ ఉండేవారు వేరే సందర్భాల్లో కూడా షరణు కోరుతూ ఉండేవారు ఎప్పుడైనా సమాధిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా ఎవరినైనా ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ హాజరైన ప్రజలకు బోధ చేస్తూ కూడా ఈ విషయం ప్రవక్త సల్లాహీ వల్లం చెప్పేవారు అందుగురించి సోదరులారా సమాధి శిక్షలకు మనం గురి కాకుండా ఉండడానికి ముందే వాటి గురించి తెలుసుకొని ఇహలోకంలోనే మనం అక్కడి శిక్షల నుండి రక్షణ పొందే ప్రయత్నం చేయాలి వాటి గురించి ఏ సత్కార్యాలు అవలంబిస్తే మనం అక్కడి శిక్షల నుండి రక్షణ పొందగలుగుతామో వాటికి చేసుకునే ప్రయత్నం చేయాలి అల్ల తాలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక ఇన్షా అల్లా తరువాయి భాగంలో సమాధిలో ఎవరికి ఎలాంటి అనుగ్రహాలు లభిస్తాయి మరియు ఎవరికి ఎలాంటి శిక్షలు కలుగుతాయి అనే విషయాలు తెలుసుకుందాము అసలాం అయికు వరహతుల వబర్కా